సమానము అని ఓ ప్రాణవృత్తి ఉంది ఈ సమానము అనే ప్రాణవృత్తి ముఖ్యంగా స్పేస్ మీద ఆధారపడి ఉంటుంది స్పేస్ అంటే మన దేహంలో ఉన్న స్పేస్ గుండు ఇలా కొట్టుకోవటం విడిచిపెట్టడం అనేది సమాన వృత్తి యొక్క కర్మ దానికి స్పేస్ ఉండాలా ఇప్పుడు గుండెకి ఉన్నటువంటి ఆ మజిల్ అది కనుక ఇన్ఫ్లేట్ అది ఇన్ఫ్లేమ్ అనుకోండి అంటే అది కొద్దిగా ఇన్ఫ్లమేషన్ అంటే వాపటం అలా కొద్దిగా ఎక్స్పాండ్ అయ్యింది అప్పుడు దాని లోపల ఉండే స్పేస్ తగ్గిపోతుంది తగ్గిపోతే ఈ లబ్ డబ్బు ఎఫర్ట్ చాలా కష్టమైపోతుంది దేర్ ఫర్ ది పర్సన్ గెట్స్ హార్ట్ ప్రాబ్లం అలాగే ఇలాగ ఇది ఎక్స్పాండ్ అయ్యి కంట్రాక్ట్ అయ్యి బ్లడ్ని పుష్ చేసినప్పుడు ఆ వీన్స్లో స్పేస్ తగ్గిపోయింది స్పేస్ ఎందుకు తగ్గిపోతుంది కొలెస్టరాల్ డిపాజిట్ అయిపోవడము లేకపోతే ఆ వీన్స్ బాగా బ్రీటిల్ అయిపోవటము మాంసాహారాన్ని అధికంగా తీసుకుంటూ ఉన్నట్లయితే ఆ వీన్స్ అన్నీ పాడైపోతాయి తొందరగా సో ఆ విధంగా అవి బాగా సన్నబడిపోతుంది సన్నబడిపోతే స్పేస్ తగ్గిపోతుంది స్పేస్ తగ్గిపోతే ఈ పుష్ చేసినప్పుడు బ్లడ్ ఫ్రీ ఫ్రీగా ఫ్లో కాదు అప్పుడు వీడికి హై బ్లడ్ ప్రెషర్ వచ్చేస్తుంది సో ద స్పేస్ ఈజ్ ఇంపార్టెంట్ ఆ స్పేస్ను అలా మెయింటైన్ చేస్తూ ఆ స్పేస్లో రక్త ప్రసారాన్ని దాన్ని నియంత్రించేటువంటి ఒక ప్రాణవృత్తి కలదు లైఫ్ ఫోర్ సిటీస్ దాని పేరు సమానం కాబట్టి ఆకాశ అంటే ఆకాశమునందు ప్రకటమవుతూ ఉండే దేహగత దేహం లోపల ఉండే ఆకాశమునందు ప్రకటమవుతూ ఉండే ఏ ప్రాణమయ కోశము యొక్క వ్యాపారము కలదో దానికి సమానమవుతుంది లేదంటే ఆకాశ శబ్దాన్ని తీసుకుని స్పేస్ అని అర్థం కాకుండా స్పేస్లో ప్రకటమయ్యే ప్రాణవృత్తి అని ఎలా చెప్తాను అంత అర్థం ఎక్కడి నుంచి వచ్చింది దానికి అంటే ప్రాణవృత్తి అధికార అధికారం అంటే ప్రకరణ ఈ ప్రకరణం ఏమిటిది ఏమైనా స్పేసు ఎర్త్ ఇలాంటి ప్రకరణమా కాదుగా ప్రాణవృత్తులకి సంబంధించిన ప్రకరణం ప్రాణవృత్తులు ఐదు ఐదింట్లో స్పేస్ రిలేటెడ్ వృత్తి సమానం కాబట్టి ఆకాశ శబ్దానికి సమాన వృత్తి అని మనం అర్థాన్ని ఆ కాంటెక్స్ట్ని బట్టి చెప్పాల్సి వచ్చింది తర్వాత సో ఈ ఆకాశము ఆత్మా మధ్యస్థత్వాత్ ఇతరా పర్యంత అపేక్ష ఆత్మా మధ్యం హ్యషామంగా ఆత్మా ఇది ప్రసిద్ధం మధ్యస్థస్ ఆత్మ సరే బాగానే ఉంది ఆకాశ అంటే సమానవృత్తి ఈ సమానవృత్తి ఆత్మా అంటే మధ్యము సో ఆత్మా అనే శబ్దానికి మధ్య అనే అర్థం ఎలా చెప్పారంటే మధ్యం హ్యేషా మంగా నామాత్మా అని ఇది ప్రసిద్ధం మధ్యస్థస్య ఆత్మత్వం అక్కడ మనం ఇక్కడ దేహ ప్రాణమయ అన్నమయ్య దగ్గర కూడా చెప్పుకున్నాము ఈ అంగములు ఉంటే వీటిలో మధ్యనున్న భాగానికి ఆత్మ అని పేరు ఆ ప్రకరణంలో అలాగే ఇక్కడ కూడా ఈ ప్రాణవృత్తులు ఐదు ఉన్నాయి ఈ ఐదింటిలో ఈ సమాన వృత్తి మధ్య భాగమునందుండి గుండె పని చెట్లు చేయి గుండె పని చేయటానికి రక్తప్రసారానికి డైజెషన్కి అది సహకరిస్తూ ఉంది సంహవ్ మధ్యభాగాన్ని ఆశ్రయించి ఉన్నది సో విత్ రిఫరెన్స్ టు అదర్ ఫోన్ వాట్ ఆర్ ది అదర్ ఫోన్ ప్రాణ అపాన ప్రాణ అపాన ఎక్కడున్నాయి మధ్య నుంచి విసిరేసినట్టుగా పైపు ఉన్నాయి ఇంకొక వృత్తి విసిరేసినట్టుగా కిందకుండొచ్చు లెగ్స్లో వాకింగ్కి సహకరించే వృత్తి కిందకుంటుంది సో విత్ రిఫరెన్స్ టు ది అదర్ ఫంక్షన్స్ ఆఫ్ ప్రాణమయ దిస్ పర్టికులర్ సమాన ఈ సంహౌ ఫిక్స్డ్ ఇన్ ది సెంట్రల్ పోర్షన్ అంచేతను దీనికి ఆత్మత్వం వచ్చింది ఇతరా పర్యంతా వృత్తి అపేక్ష పర్యంత అంటే నాలుగు వైపులకి చెల్లాచెదురుగా ఉండేటువంటి వృత్తులే పైకి క్రిందకి చెల్లా అంటే దూరంగా విడిపోయినటువంటి ఇతర వృత్తులతో పోలిస్తే ఇది మధ్యలో ఉన్నట్టు ఉన్నది కనుక దీనికి మధ్యస్థత్వము మధ్యస్థత్వం కనుక ఆత్మత్వము కాబట్టి సమాన వృత్తిని ఆత్మ అంటే మధ్యభాగముగా తీసుకోవాలి ఎందుకంటే పురుషాకారము అని మీరు ఎప్పుడైతే చెప్పారో ఒక తలకాయి రెండు పక్షాలు ఒక పుచ్చము నాలుగు కావాలి ఈ నా మధ్యభాగము ఐదు సో సెంట్రల్ పోర్షన్ కావాలా పక్షికి కూడా సెంట్రల్ పోర్షన్ చుట్టూనే ఇవన్నీ ఉంటాయి ఆ సెంట్రల్ పోర్షను అది ఆత్మ అని మధ్యభాగం చెప్పబడుతూ ఉంటుంది సో ప్రాణమయాన్ని మీరు పక్షిరూపంగా భావన చేస్తే పక్షిరూపం కాకపోతే పురుషాకారంగా భావన చేస్తే ఆ ప్రాణమయానికి మధ్య ఏది అని సో సమాన ఆ మధ్య భాగము తర్వాత పృథివీ పుచ్చం ప్రతిష్ట ఇక్కడ ఈ వ్యాఖ్యానం కొంచెం కఠినమైన వ్యాఖ్యానం జాగ్రత్తగా మీరు పరిశీలించాల్సి ఉంటుంది సో ఇప్పుడు పుచ్చ్యం ఏమిటో చెప్పాలి పృథివీ పుచ్చం పృథివీ పుచ్చ్యము ఎందుకంటే ప్రాణ ప్రాణాధికారం కదా ఇది ప్రాణమయానికి సంబంధించి చెప్తూ ఉంటే దీంట్లో మధ్యలో ఈ పృథివీపుచ్చింది దాన్ని ఆయన వివరిస్తున్నారు పృథివీది పృథివీ దేవత ఆధ్యాత్మిక ప్రాణస్య ధారయత్రీ స్థితిహేతువాత్ అది ఇప్పుడు జనరల్గా అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఈ దేహమంతా కూడా ఆ ప్రాణమయ కోశము చుట్టూ ఆర్గనైజ్ అయి అరేంజ్ అయి ఉంది దట్ ఈజ్ హౌ ఇట్ ఈజ్ అంచేతనే మనం అన్నమయ కోశాన్ని ప్రాణమయంలో విలీనం చేస్తాం దీనికంటే అది అంతరం అవుతూ ఉంటుంది దట్ ఈస్ ది స్కీమ్ హియర్ బట్ ఇన్ ఏ డిఫరెంట్ కాంటెక్స్ట్ ఓ ప్రశ్న ఒకటి వచ్చింది ఏమిటంటే ఇప్పుడు చూడండి మీరు ఒక ప్లాస్టిక్ చాలా థిన్ ప్లాస్టిక్ ఒక బకెట్ లాంటిది పెట్టి దాంట్లో ఫోర్స్గా నీళ్లు పోసారనుకోండి ఆ బకెట్ పగిలిపోతుంది అండి ఇట్ విల్ గివ్ వే ఆ నీళ్ళని నిలబెట్టలేదండి అదే కొంచెం ప్లాస్టిక్ థిక్గా ఉన్నది పెడితే మీరు పైనుంచి నీళ్లు పోస్తే ఆ ఫోర్స్ని తట్టుకుని నిలబడి ఆ నీళ్ళని తన ఎందు నిలబెట్టుతుంది కాబట్టి దాని ఎందు నీళ్లు ఉండాలంటే కూడా దానికి కొంత బలం ఉండాలి దాని ప్రతిష్ట అంట బకెట్ అదుగున మట్టు సరిగ్గా లేదనుకోండి నీళ్లు నిండా నింపి పైకి అప్పుడు నీళ్ళు ఏమవుతాయి కింద పోతుంది అంటే దానికి ప్రతిష్ట లేదన్నమాట సో అలాగే ప్రాణశక్తి అంటే ఇట్ ఈస్ ఎ వెరీ పవర్ఫుల్ థింగ్ అది ఈ దేహంలో నిలబడాలి అంటే ఈ దేహం బకెట్ లాంటిది ఈ బకెట్లో ఆ ప్రాణశక్తిని పోసారనుకోండి ఆ బకెట్ వీక్గా ఉంటే నిలబడుతుంది అది నిలబడదు కాబట్టి అంతటి ప్రాణశక్తిని తన ఎందు నింపుకుని నిలబెట్టాలి అంటే ఆ శరీరానికి ఆ బలం ఉండాలి ఆ బలము ఈ దేహానికి పృథివీదేవత వల్ల కలుగుతోంది అని ఒక చోట శృతిలో చెప్పారు అది ఆ వాక్యం ఏమిటంటే అన్నాము సైషా పురుషస్యా అపానమవష్టభ్యతి అపానమవష్టభ్య పానం కాదు అపానం పురుషస్యాపానం అని ఉంది కదా ఇతిశ్రుత్యం తరాత్ అది ఇంకొక చోట శృతిలో ఏం చెప్పిందంటే చూడండి ఈ దేహములో ప్రాణశక్తి ఉన్నది ప్రాణశక్తి ఎలా ఉన్నది రెస్పిరేషన్ వస్తుంది ఇక్కడి నుంచి గాలిని పీరుస్తున్నాం విడిచిపెడతాం గుండె గట్టిగా కొట్టుకుంటోంది రక్తాన్ని పుష్ చేస్తుంది ఇవన్నీ పాసిబుల్ అవ్వాలంటే ఈ అపానమౌష్టభ్య నాభి క్రింద భాగం ఏదైతే కలదో అంటే ఇది లాయన్స్ ద థైస్ అండ్ లెగ్స్ ఈ పోర్షను స్ట్రాంగ్గా ఉంటేనే ఈ పైభాగం దృఢంగా నిలబడు లేకపోతే ఈ పోర్షన్ సరిగ్గా లేదనుకోండి ఈ ప్రాణశక్తి యొక్క బలానికి ఈ దేహము నిలబడక గొప్ప కూలుతుంది నీ బకెట్లో నీళ్లు పోసినట్టు కాబట్టి ఈ క్రింది భాగము అంతేకాకుండా ఈ చుట్టుపక్కల కూడా ఈ ఫిజికల్ బాడీ ఫిజికల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది బాడీ స్ట్రాంగ్గా ఉండాలి అంచేతనే చర్మము చాలా థిక్గా ఉంటుంది బ్లడ్ ప్రెషర్లో అట్మాస్ఫియర్ ప్రెషర్ కంటే రెండు మూడు రెట్లు ఎక్కువ ఉంటుంది తెలుసా మీకు వాతావరణంలో గాలికో ప్రెషర్ ఉంటుంది కదండీ దాన్ని వాళ్ళ అట్మాస్ఫియర్ ప్రెషర్ అంట లోపల బ్లడ్ ప్రెషర్ ఎంత ఉంటుంది త్రీ ఫోర్ టైమ్స్ ఎక్కువ ఉంటుంది దానికంటే చర్మం ఉందనుకోండి ఈ బ్లడ్ అంతా పైకి కిచికారి కొట్టినట్టుగా కొట్టేస్తుంది అలా కొట్టకుండా బ్లడ్ను అలాగా నొక్కి పెట్టి అట్టబెట్టుతుందంటే ఉన్నటువంటి థిక్ స్కిన్ ఉండాలి కదా దాని పేరే పృథివీ అట్ ది జడా ఆస్పెక్ట్ మెటీరియల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ అది పృథివీ అది పృథివీ దేవత కింద మనం స్వీకరిస్తాం ఎందుకంటే కేవల జడానికి ఇంత సామర్థ్యం ఉండదు అనేందు ఆ దేవతాత్వం ఉన్నది సర్వము దేవతారూపమే లేకపోతే లైఫ్ ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి ఆ పృథివీ ఈ అధోభాగము మాత్రమే కాకుండా చుట్టూ ఉన్న చర్మం రూపంగా కూడా ఉండి ఇంతటి బలమైన ప్రాణాన్ని తన ఎన్ను నిలబెడుతూ ఉంది కనుక ఆ పృథివీ దేవతయే ప్రతిష్ట దీన్ని నిలబెట్టిది ఓకే ప్రతిష్ట బాగానే ఉంది ఇప్పుడు ఈ పృథివీ దేవతని ఇక్కడ దక్షిణ పక్ష అయిపోయింది ఉత్తరపక్ష అయిపోయింది మధ్యం అయిపోయింది దీన్ని ఇంకెక్కడ పెట్టాలి తోక కింద పెట్టాల్సి ఉంది పృథివీ పుచ్చం ఏమంటే పృథ్వీని పుచ్చంగా ఎలా పెడతారు అంటే ఇట్ ఈస్ వెరీ ఆబ్వియస్ ఇన్ఫాక్ట్ ఐ టల్యూ ఈ మొత్తం నేను పంచభూత ధారణ చెప్పాన ఇక్కడ ఎప్పుడైనా మెడిటేషన్లో చెప్పాను కదా సో ఈ దేహంలో ఈ లాయిన్స్ వరకు ఉండే భాగాన్ని పృథివీగా స్వీకరిస్తాను ఎప్డమన్ ఈజ్ ఆపహ జలము స్టమక్ ఈజ్ ఫైర్ డైజెస్టివ్ ఫైర్ ఉండనే ఉంది కదా ఇది వాయు స్పష్టంగా తెలుస్తోంది రిప్కేజీను లంగ్స్ను ఇది ఆకాశం ఈ పైర్ అలా ఐదింటి కింద విభాగం చేస్తాం అలా విభాగం చేసినప్పుడు ఈ అడుగు భాగము పృథివీ కాబట్టి అది పుచ్చరూపంగా ఉన్నది తర్వాత దేహానికి ప్రతిష్ట ఈ అడుగు భాగమేగా కాబట్టి పృథివీ పుచ్చం ప్రతిష్టా ప్రాణమయాధికారంలో పృథివీని ప్రవేశపెట్టి చెప్పాల్సి వచ్చింది పృథివీతి పృథివీ దేవత ఆధ్యాత్మిక ప్రాణస్ ధారయత్రీ స్థితిహేతు సో ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక అంటే ఆత్మ అంటే దేహం దేహమును ఆశ్రయించి ఉండేటువంటి లేకపోతే దేహంలో ప్రకటమవుతూ ఉండే ఏ ప్రాణశక్తి కలదో ఆ ప్రాణశక్తిని అలా ప్రకటమయ్యిట్లా ధరిస్తూ బకెట్ నీటిని ధరించినట్టుగా ధరిస్తూ ఉండేటువంటి పృథివీ దేవత అది జడ పదార్థ రూపంగా ఉండి ఆ గుణ ప్రధానమైన దేవత అయిన కారణంగా జడ రూపంగా ఉండి గ్రాస్ కదా అంటే ఉండి ఈ ప్రాణాన్ని నిలబెడుతూ ఉన్నది కాబట్టి ఆ పృథివీ దేవతకి ఇక్కడ ప్రతిష్టాత్మము అదే ప్రతిష్ట అదే శైషా పురుషస్ అపానమ అవృష్టభ్య ప్రతింతరాట అవష్టభ్య అంటే నిలబెడుతూ ఉండటం ఆ పృథ్వీ దేవత నిలబెట్ట నిలబెట్టిన కారణంగానే ఇంతటి ఫోర్స్ఫుల్ ప్రాణము దీంట్లో నిలబడగలిగింది అని అభిప్రాయం లేకపోతే ఏమవుతుందో చెప్తున్నారా అది ఆ ప్రతిష్టాత్వాన్ని వివరిస్తాను అన్యథా ఉదానవృత ఊర్ధ్వగమనం గురుత్వాత్ పతనం వా ఈ పృథివీదేవత యొక్క ప్రతిష్టాత్మరూపమైన అనుగ్రహం లేదనుకోండి అప్పుడు ఏమైపోతుందో తెలుసిన రెండు రెండు సమస్యలు వస్తాయి ఒకటి ద ఫిజికల్ బాడీ బీయింగ్ హెవీ ఇట్ మే ఫాల్ డౌ ఇప్పుడు మీరు ఇసుకతోటి ఒక బొమ్మ చేశారనుకోండి అలా కాకుండా నల్ల రేగడి మట్టితోటి బొమ్మ చేశారనుకోండి ఈ నల్లరేగడి మట్టితో చేసిన బొమ్మ అలా నిలబడి ఉంటుంది ఇసకతో చేసిన బొమ్మ అలా అలా పగిలిపోయి కూలిపోతుంది కారణం ఏమిటి ఆ ధారణాశక్తి అంటే ధరింపజేసే శక్తి ఇసకకి లేదు ఒక పార్టీకల ఫిసక ఇంకో పార్టీకుల ఫిసక రెండు ఒకదానికొకట అలా అతుక్కుని ఉండబొమ్మ విడిపోతూ ఉంటాయి అలాగే అన్ని పార్టికల్స్ విడిపోయి బొమ్మ కూలిపోతుంది అదే నల్ల రేగడి మట్టిలో ప్రతి పార్టికలు ఇంకో పార్టికల్ తోటి అతుక్కుని ఉంటుంది ఆ కోహెసివ్గా ఉంటుంది ఆ అంచేతనే ఆ బొమ్మ అలాగే నిలబడు సో పృథివీ తత్వము ఈ దేహమును ఆ విధంగా నిలబెడుతోంది అలా నిలబెట్టు ఉండకపోతే ఇసక బొమ్మ కూలిపోయినట్టుగా ఆ గురుత్వాకర్షణ శక్తికి గ్రావిటేషనల్ పుల్కి ఈ చేతులు కాళ్ళు ఇలా ఇళ్ళలాగా పిండి బొమ్మలాగా కూలిపోయి ఉండేది అలా కూలిపోకుండా నిలబెట్టేది పృథ్వీదేవత తర్వాత ఇంకొకటి ఇప్పుడు బెలూన్ ఉందనుకోండి బెలూన్లో ఫిజికల్గా వెయిట్ కొంత ఉంటుంది ఆ ఫిజికల్ వెయిట్ ఎక్కువయ్యి లోపల ఉండే గాలికి పైకి పుష్టి చేసే శక్తి తక్కువైంది బెలూన్ నేల మీద ఉంది అవునండి ఇప్పుడు లోపల గాలిని వేడి చేసి దాన్ని పైకి పుష్ చేసే భయ భయాన్సి పెంచారు అనుకోండి అప్పుడు బెలూన్ పైకి వెళ్తుంది అలాగే ఒకచోట స్థిరంగా బెలూన్ మధ్యలో ఉందనుకోండి అంటే అర్థం ఏంటి ద ఫిజికల్ గ్రావిటేషనల్ పుల్ డౌన్ అండ్ అది పైకి పైకి లాగేటువంటి వాయువు యొక్క పుషింగ్ పవరు రెండు బ్యాలెన్స్ అయ్యాయని అర్థం అంచేత మధ్యలో ఈ బాడీ కూడా అంతే దీనికి ఫిజికల్గా పృథ్వీ దేవత ఏమో కిందకి లాగేటువంటి ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉంది పైకి తోసేసేటువంటి ప్రాణశక్తిని పైకి తోసేసేటువంటి ఉదాహృత్తి ఒకటి ఉన్నది అంచేతనే మనిషి మరణించేప్పుడు ఆ ఉదాహరణ వృత్తి పైకి పోతుంది ఉత్ అంట ఉదాహము అంట దానికి ఉదాహము అని పేరు ఎందుకంటే ఉత్ అని తీ పైకి చేష్ట చేస్తుంది అది టైం క్లాక్ లాంటిది సో టైమ్ ఇప్పుడు మీరు అలారం క్లాక్ పెట్టారనుకోండి ఆ లోపల స్ప్రింగు బాగా టాట్గా ఉంటుంది దాంట్లో పొటెన్షియల్గా ఉంటుంది ఆ స్ప్రింగుకు ఉన్నటువంటి ఆ టాట్నెస్ ఎప్పుడు పోతుంది మీరు తెల్లవారుసాన్ని నాలుగు గంటలకు పెడితే నాలుగు గంటల దాకా ఆ స్ప్రింగ్ టాట్గా మంచి మంచి పొటెన్షియల్ ఎనర్జీలో బాగా బిగుసుకుని ఉంటుంది నాలుగవగానే టగ్ డగ్నగా ఆ స్ప్రింగ్ విడిపోతుంది అది అదే ఉదాహరణ వృత్తి అలాంటిది వీటి డెబ్భై ఏళ్ళు ఎనభై ఏళ్ళో బతికేటువంటి ఆయుర్దాయం ఆయుర్దాయం ఉన్నంత వరకు ఆ ఉదాహరణ అలా బిగుసుకుని అక్కడ కూర్చొని ఉంటుంది ఆ టైం రాగానే పోతుంది పైకి పోతుంది సో ఈ పృథివీ ఆ ఉదాహరణ వృత్తి ఎప్పుడూ ఉంది ఈ పృథివీ తత్వము అది పనిచేయకపోతే ఆ ఉదాహరణ ఆ ప్రాణమయాన్ని దీంట్లో ఎక్స్ప్రెస్ కాకుండా పైకి లేవ తీసుకుపోయేది లేదా ఈ శరీరం యొక్క ఫిజికల్ వెయిట్ ఎక్కువైపోయి కూలిపోయేది రెండూ అవ్వకుండగా ఆ పృథివీ దేవత ఈ దేహాన్ని నిలబెట్టి ఉంచింది అంచేతనే ఆ పృథివీ దేవతని ప్రతిష్ట అని తర్వాత నాభికి క్రింద ఉన్నదాన్ని పృథివీగా పరిగణించట చేసిన కారణంగా ఆ పృథివీని పుచ్చమ్మని కూడా నాశించింది ఎప్పుడు పుచ్చమే ప్రతిష్ట అవుతూ ఉంటుంది తస్మాత్ పృథివీ దేవత పుచ్చం ప్రతిష్ట ప్రాణమయస్య ఆత్మన సో ఈ విధంగా ఆ ప్రాణమయ ఆత్మకి పురుషాకారాన్ని భావన చేసినప్పుడు దానికి పుచ్చంగా మనం పృథివీ దేవతని భావన చేస్తాము ఇప్పుడు ప్రాణమయానికి కేవలము జడ పృథివీని ఒక అంగంగా భావన చేయకూడదు చేతను పృథివీ దేవత అంటే ఆ జడ వస్తువు ప్రకటమైనటువంటి చైతన్యాన్నే మనం భావన చేస్తాము సర్వము చైతన్యం ఉన్నదే కల్పితం కదా తస్మిన్నే వా ప్రాణమయాత్మ విషయే यहष श्लोको बवती सो तदेश्य तदंटे तस्णमया कि संबंधी सब्जेक्ट मैटरलोने तस्वर्थ प्राणमय विषय दाँ प्राणमयात्म अदाक्बंध श्लोक ई मंत्र कल द्वितयाक्यम तरह ష్యం ప్రేవా అను అదయ దేవాణం వాయువాత్మానం ప్రాణన శక్తిమంతం అను తదాత్మూత प्राणती प्राणन कर्मक समर्था चुप्त प्राणं अनुप्राणंती, देवा अंटे द कास्म पवर का पर्सन हिण्यगर्भ काम पर्सन की पवर उ कदमी दाने का कास्मिक पवर अटार आ का पवर के प्राण अ కాస్మిక్ పెర్సన్ వేరు పవర్ వేరు ఉండదు నేను నా పవరు వేరుగా ఉండవు ఇంకా టాపిక్ సందర్భాన్ని బట్టి ఆ పేరు వచ్చింది ఇప్పుడు ఈ దేవతలు ఉన్నారు అగ్ని వరుణ ఇంద్రహ మొదలైన దేవతలు ఉన్నారు ఈ మైక్ బాగా లగ్గుతుందా బాగా వస్తుందా ఓకే ఇట్ ఈజ్ ఓకే సో ఇప్పుడు ఈ దేవతలు ఉన్నారు కదా ఈ దేవతలు అనగానేమి ఇంకే మనకి పురాణాల్లో కథల కింద చెప్తారు ఆ దేవతలు ఒక ఆయన ఇక్కడ ఉంటారు ఒక ఆయన అక్కడ ఉంటారో అలాగా ఆ దేవతలకు ఏమో వాళ్ళకి భార్యలు ఉంటారు పిల్లలు ఉంటారు ఓకే మనకున్న సంవసారమంతా వాళ్ళకి అప్లై చేసి ఏదో కథలు చెప్తూ ఉంటాం పైగా ప్రతి దేవతకు వాహనం ఉంటుంది అన్నీ లిటరల్గా తీసేసుకోవడం అగ్ని మేక మీద ప్రయాణం చేస్తాడు తర్వాత ఏమో యముడు బర్ర మీద ప్రయాణం చేస్తాడు అని ఏమంటే మనమేమో ఎయిర్ కండిషన్ కార్లలో ప్రయాణం చేస్తుంటే వాళ్ళు మేకల మీద బరిల మీద ప్రయాణం చేస్తే వాళ్ళకంటే మనమే తెలివైన వాళ్ళం కాలేదు కొంచెం సందర్భంగా ఉండాలి కదా ఇంకే చెప్తారు అసలు ఈ దేవతలు ఎవరు అంటే ఇప్పుడు నేనున్నాను అనుకోండి నేనే కాస్మిక్ పర్సన్ అనుకోండి ఫరే వాయి నిజానికి మీకు కాస్మిక్ పర్సన్కి భేదం లేనేలేదు నేనే కాస్మిక్ పర్సన్ అయితే నాకు నడిచే శక్తి ఉండదు ఎక్కడుందా నడిచే శక్తి ఇక్కడుందా కాళ్ళ దగ్గర ఉన్నది ఈ నడిచే శక్తికి విష్ణువు అని పేరు నాకు చూచే శక్తి ఉంది అది ఎక్కడుంది కాళ్ళలో ఉందా లేదు ఇక్కడ ఉంది దానికి సూర్యుడు అని వినే శక్తి ఉన్నది ఇక్కడ దానికి దిగ్దేవత అని పేరు ఆలోచించే శక్తి ఉన్నది ఇక్కడ దానికి చంద్రదేవత అని పేరు బరువులు ఎత్తే శక్తి ఉంది చేతుల్లో దానికి ఇంద్రదేవత అని పేరు సో ఈ విధంగా इक देवत चू इे विधा आ विरा पुषुण्णी अलग कास्मिक पवर् विराटे फिजिकल बॉडी का फिजिकल बॉडी वेर आज प्राण अंटे का पवर सूत्रात्म सो आूत्रात्म की कूड़ा प्रकाश शक्ति उचे शक्ति गाँव इन गाँव पीड़ि पीड़िपेड़े पीण� अला ब्लॉग आफ् दि विंडस्जे सो ई विधा ఇక్కడ ఎలాగైతే వివిధ శక్తుల సమాహారం అయితే ఒక మనిషి అయినాడో ఒక పెర్సన్ అయినాడో అలాగే దట్ కాస్మిక్ పెర్సన్ ఎందు కూడా వివిధ శక్తులు గలవు ఇప్పుడు ఇంకొక మాట అడుగుతా చెప్పండి నాకు కాళ్ళకి నడిచే శక్తి ఉంది అది ఎక్కడి నుంచి వచ్చింది నాశక్తే అది చేతులకి బరువులు ఎత్తే శక్తి అది ఎక్కడది అది నా శక్తే సో గాలిని విడిచిపెడుతున్నాను పీలుస్తున్నాను ఈ శక్తి ఎక్కడో అది నాదే ఇవన్నీ నాశక్తే ఒకే శక్తి ఈ ఒకే శక్తి వేరువేరు అంగముల ఎందు वेर्वे रूपाल प्रकटमी वेर्वे वेर नामधेयल पी अगे का सिच्युवेस भावना चयी का पवर इस पर्सन उछ्वास निश्वास उायुदेवता पे इंदी का पवर ग्राविटेनल फोर्स उ दाखिल इंद्रदेवता इंदी का पवर डिजम उ दाखी विष्णुदेवता సో ఈ విధంగా ఇప్పుడు ఫైర్ ఉంది లోపల డైజెస్టివ్ ఫైర్ ఉంది లేకపోతే హీట్ ఉంది దెర్ ఈజ్ హీట్ ఇన్ ది కాస్మిక్ పర్సన్ ఆల్సో ఈ ఎనర్జీ సూర్యుడు నక్షత్రాలు అవన్నీ హీటే కదా సో దానికి అగ్నిహీ అని పేరు సో ద యూనివర్సల్ కాస్మిక్ పవర్ యొక్క విభిన్న రూపములు ఏవైతే కలవో వాటికి దేవతలు ఉంటాయి అదే అంటున్నారు కాబట్టి ఎలాగైతే చేతులు కాళ్ళు ముక్కు నోరు మొదలైన అవయవములన్నీ నేను అనే పర్సన్ ని ఆశ్రయించి నా వల్లనే అవన్నీ ఫంక్షన్లు నడిపిస్తూ ఉన్నాయో సరిగ్గా అదే విధంగా అకాస్మిక్ పెర్సన్ హిరణ్య గర్భుడు లేకపోతే ప్రాణదృష్ట్యా పవర్ దృష్ట్యా ఆయనకి ప్రాణ సూత్రాత్మ అని పేరు ఆ ప్రాణదేవత ఆ సూత్రాత్మని ఆశ్రయించే ఈ అగ్ని వరుణుడు ఇంద్రుడు మొదలైన దేవతలందరూ పని చేస్తూ ఉన్నారు చేతులు ఇప్పుడు నా చేతులు ఉన్నాయి ఇవి తమకు శక్తిని ఇచ్చిన దేవతను కొలవాలనుకోండి ఎవరిని కొలుస్తాయి నన్ను కొలుస్తాయి కాళ్ళేవాళ్ళని కొలుస్తాయి నన్నే కొలుస్తాయి ముక్కు చెవులు ఇవన్నీ ఎవళ్ళ ఉన్నాయి నా కోసం ఉన్నాయి నా శక్తి చేతనే ఇవన్నీ నడుస్తున్నాయి అలాగే ఈ దేవతలందరూ కూడా ఆ సూత్రాత్మకి అను అనుయాయులుగా ఉంటూ ఆ సూత్రాత్మ యొక్క పూర్ణస్వరూపంలో అంగాలుగా ఉంటూ ఆ సూత్రాత్మని కొలుస్తూ ఉంటారు దేవతలందరూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారంటే అర్థం అది కాలుకి మోకాలుకి నొప్పి వచ్చింది అనుకోండి మోకాలు నాతో మొరపెట్టుకుంటుంది ఏమయ్యా నా సంగతి చూడు అప్పుడు నేను ఓహో అలాగా నీకు నొప్పిగా ఉందా సరే నీ సంగతి నేను చూస్తాను అని దానికి నేను మందు ఒకటే వేస్తాను చేతులైనా నాతోటేనా మొరపెట్టుకోవాలి ముక్కైనా నాతోటే మొరపెట్టుకోవాలి దేవతలందరూ నాతో మొరపెట్టుకుంటారు ఈ దేవతలన్నీ అలాగే ఈ కాస్మిక్ దేవతలన్నీ కూడా ఆ సూత్రాత్మతోట మొరపెట్టుకుంటాయి ఆ సూత్రాత్మ ఎందే ఉనికిని కలిగి ఉంటాయి ఆ సూత్రాత్మ యొక్క అనుగ్రహంతోటే పనుని చేస్తూ ఉంటాయి తమ తమ కర్తవ్యాలను చేస్తూ ఉంటాయి ఆ సూత్రాత్మలో భాగాలుగానే ఉంటాయి అదే అర్థం ప్రాణం దేవాహ అను ప్రాణం అగ్ని మొదలైన దేవతలు ప్రాణం అంటే వాయువాత్మానం వాయు రూపంగా మనకి దర్శనమిస్తూ ప్రాణన శక్తిమంతం సో ప్రాణనం అంటే మూవ్మెంట్ డైనమిజం సో ఆ డైనమిక్ శక్తి రూపంగా ఉన్నటువంటి కాస్మిక్ పవర్ రూపంగా ఉన్నటువంటి ఆ సూత్రాత్మని అను అనుసరించి తదాత్మభూత ఆ సూత్రాత్మయే ఆత్మరూపముగా కలిగి ఉన్న అంటే అర్థం ఏంటి నా చేతులకి ఆత్మ ఏమిటి నేను నా కాళ్ళకి ఆత్మ ఎవరు నేను అలాగనమాట సో ఇంద్రుడి ఆత్మ ఎవరు సూత్రాత్మ అగ్ని ఆత్మ సూత్రాత్మ సూర్యుడికి ఆత్మ సూత్రాత్మ సో ఆ కాస్మిక్ పవర్ ఈజ్ ది మెయిన్ థింగ్ అరౌండ్ విచ్ ఆల్ దీస్ దేవతాస్ ఆర్ ఫంక్షనింగ్ సో అను తాత్మభూత సంత ప్రాణంతి అను ప్రాణంతి అంటే ప్రాణన కర్మ కు ప్రాణనము అంటే డైనమిజం ప్రకృష్టేన అనితితి చేష్టతే ఇది ప్రాణనం సో సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు భూమి గ్రహములు లేకపోతే ఇతర కాస్మిక్ ఆస్పెక్ట్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఈ నదులు ప్రవహిస్తున్నాయి నది దేవత పర్వతాలేమో ప్రాణాన్ని సమస్త ప్రాణులకు ఆశ్రయాన్ని ఇస్తున్నాయి పర్వతాలు దేవతలు సో ఈ దేవతలన్నీ కూడా ఆ సూత్రాత్మను మాత్రమే తమ తమ కర్తవ్యములను చేయుచున్నవి ప్రాణన క్రియయా క్రియావంతో భవంతి ఇది అర్థం ఏమిటంటే ఇప్పుడు నా కాళ్ళకి నడిచే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది నా శక్తి చేతులకి బరువులెత్తే శక్తి నా శక్తి అలాగే ఆ ప్రాణన క్రియ ఆ యూనివర్సల్ పవర్ ఏదైతే కాస్మిక్ పవర్ ఏదైతే కలదో దాని చేతనే ఈ ఇండివిజువల్ దేవతలన్నీ తమ తమ క్రియలను చేయగలుగుతున్నాయి సపోజ్ ఈ దేహంలో ఒక సెల్ ఒక కణము ఈ దేహం నుంచి విడిపోయి ఇక్కడ ప్రకటమవుతూ ఉండే ప్రాణశక్తితో దూరం అయిపోయింది అనుకోండి ఆ సెల్ బతకలేదు అయిపోయింది అనుకోండి అది అది మరణిస్తుంది దీంతో కలిసి ఉంటేనే దాని ఫంక్షన్ నడుస్తూ ఉండాలి దానికి లైఫ్ ఉంటుంది అలాగే ఈ దేవతలందరూ కూడా లేకపోతే ఈ దేవతలన్నీ కూడా ఆ సూత్రాత్మను ఆశ్రయించుకుని మాత్రమే తమ తమ వంతు కర్తవ్యాలను చేయగలుగుతున్నాయి క్రియావంతి సో ప్రాణం దేవా అను ప్రాణం తర్వాత మనుష్యా పశవశ్చయే అధ్యాత్మాధికారాత్తు దేవాంద్రియాణి ప్రాణమను ప్రాణంతి ముఖ్య ప్రాణమను చేష్టంతే ఇదివా ఇంకా మొదటి వాక్యం పూర్తవ్వలేదు శంకరులు శంకరులు చాలా లోతుగా పరిశీలించి చెప్తారు గ్లాస్ ఓవర్ చేయరు ముందుకు వెళ్దా వెళ్ళనివ్వరు సో కాస్మిక్ పవర్ అర్థం చెప్పాం ప్రాణం దేవా అను ప్రాణంతి అని కానీ వాస్తవంలో ఇక్కడ మీరు అధ్యాత్మాధికారము అధికారం అంటే ప్రకరణం కాంటెక్స్ట్ కాంటెక్స్ట్ ఏమిటి అధ్యాత్మ కాంటెక్స్ట్గా ఫైనల్గా దేహమయ్యా అదే ప్రా అన్నమయ్యా ప్రాణమయ్యా అని అధ్యాత్మంగా కూడా చెప్తున్నాం కదా కాబట్టి మనం అధ్యాత్మంగా కూడా ఆ వాక్యానికి చెప్పుకోవాలి అధ్యాత్మం అంటే విత్ ఇన్ వన్ సెవెన్ అది అధ్యాత్మ సో అధ్యాత్మంలో ఇంద్రియములు అంటే కన్ను చెవి ముక్కు కాళ్ళు చేతులు ఈ రకంగా పదింద్రియాలు ఉన్నాయి మనస్సు పదకొండు ఈ ఏకాదశి ఇంద్రియములు ఇవన్నీ చక్కగా తమ తమ క్రియలను కన్ను చూస్తోంది చెవి వింటోంది కాళ్ళు నడుస్తున్నాయి చేతులు బరువులు ఎత్తుతున్నాయి ఇవన్నీ చేసేస్తున్నాయి అన్నీ తమ తమగానే ఇండిపెండెంట్గానే చేసేస్తున్నాయండి లేదు ప్రాణం అను ప్రాణంతి ప్రాణంతి క్రియావంతో భవంతి తమ తమ పనులను చేస్తున్నాయి ఎలాగా అను అనుసరించి దేనిని ప్రాణం ముఖ్య ప్రాణమును అనుసరించి ఇవన్నీ తమ తమ పనులు చేస్తున్నాయి ముఖ్య ప్రాణము అంటే ముఖే భవ ముఖ్య సో మీ ఉచ్ఛ్వాస నిశ్వాసల రూపంగా ఆ యూనివర్సల్ పవర్ ఇక్కడ ప్రకటమవుతోంది ఆ యూనివర్సల్ పవర్ దీంట్లోకి ఎలా వస్తుంది ఉచ్ఛ్వాస నిశ్వాస ఆ రూపంగా వస్తుంది అంచేతనే ముక్కు మూసేశారు అనుకోండి ముక్కు మూసేసేలా మూసేశారు అనుకోండి వాడు చూడగలుగుతాడా సినిమా చూస్తుండగా వెళ్ళి ముక్కు మూసేసాను అనుకోండి ఓన్లీ దీని సంగతి తర్వాత చూస్తుండే ముందు సినిమా చూద్దామని సినిమా కంటిన్యూ చేయగలుగుతాడా లేకపోతే వాడు మ్యూజిక్ వింటూ ఉంటాడు ఎలా పెట్టుకున్నాను ఉక్కు మూసేసామనుకోండి అప్పుడు మ్యూజిక్ ఎంజాయ్ చేయగలుగుతాడా ఇవి ఏమీ నడవం ఈ ముఖ్య ప్రాణం లేకపోతే ముఖ్య ప్రాణము ఇట్ ఈస్ ది పాయింట్ వేర్ ద కాస్మిక్ పవర్ ఈస్ రిఫ్లెక్టింగ్ ఇన్ దిస్ అధ్యాత్మ ఇట్ ఈస్ ది పాయింట్ ఈ ముఖ్యం ముఖే భవహారం ముఖం అంటే ఇది నొరుముక్కును ఇక్కడ ఆ ఇన్ఫినిట్ ఫోకస్ అవటానికి ఇదే ఆలంబనం ఫోకస్ అవ్వడానికి కూడా ఓ పాయింట్ ఉండాలి కదా దిస్ ఈజ్ ది పాయింట్ త్రూ దిస్ అది అది రిఫ్లెక్ట్ అవుతూ సో ఈ ముఖ్య ప్రాణం ఏదైతే ఉందో దీన్ని ఆశ్రయించే ఈ సమస్త దేహభాగములు పనిచేయుచున్నవి అని ముఖ్య ప్రాణానికి యాక్షన్స్ అన్నింటినీ కలిపితే ఆ ముఖ్యప్రాణము కాస్మిక్ ప్రాణంతో కలుస్తుంది అది వ్యవస్థ తనుష్యా పశవశ్చయే ప్రాణన కర్మ ఇవ చేష్టావంతో దేవతలందరూ కాస్మిక్ పవర్స్ తమ తమ క్రియాశక్తులను ఆ సూత్రాత్మ నుండి పొందుతున్నారు అదేవిధంగా మనుషులు కూడా ముఖ్య ప్రాణం ద్వారా ఆ సూత్రాత్మతోటి సంబంధాన్ని కలుపుకునే ఈ చేతులు కాళ్ళు మొదలైన ఇంద్రియాల పనిచేసేట్లాగా ఒక మనిషి మనిషిగా ఉండిట్లాగా నడుస్తోంది పశవశ్చయే పశువులు కూడా సో దేవతలు మనుష్యులు పశువులు మూడు వర్గాలు చేశారు ఈ మూడు వర్గాలు కూడా ఆ విరాట్ పురుషుల యొక్క సూత్ర విరా విరాట్ అంటే ఫిజికల్ బాడీ దాంట్లో ప్రకటమవుతూ ఉండేటువంటి ఆ సూత్రాత్మ కాస్మిక్ పవర్లో అంశాలుగా ఉండి తమ తమ కర్తవ్యాలని చేసుకుంటున్నాయి ఇప్పుడు ఈ బల్బులు వెలుగుతున్నాయి ఫ్యాన్లు తిరుగుతున్నాయంటే దట్ నెట్వర్క్ ఒకటి నెట్వర్క్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఆ నెట్వర్క్ కనెక్ట్ అయి ఉన్న కారణంగానే ఇవన్నీ పనిచేస్తున్నాయి కానీ మనకు ఎలా అనిపిస్తుంది ఇండిపెండెంట్గా దేనికి అదే పనిచేసేస్తుందా అన్నట్టుగా అనిపిస్తుంది కంటితో చూసి ఆహా ఏం బాగా తిరిగిస్తుంది రా ఇది అది ఎంత గొప్పదో ఫ్యాను అని వర్ణించేసుకుంటే వర్ణించేసుకోవచ్చు కానీ వాస్తవంలో దీని గొప్పతనం అంతా కూడా కంటికి కానరా అని ఆ ఎలక్ట్రిసిటీ నెట్వర్క్కి కనెక్షన్ ఉండబట్టే ఇది మనకి అలా అలాగే ఈ చేతులు కాళ్ళు మొదలైన ఇంద్రియములన్నీ ముఖ్య ప్రాణం ద్వారా ఆ కాస్మిక్ పవర్కి కనెక్ట్ అయి ఉన్న కారణంగానే ఇవన్నీ తమ తమ పనులకు చేయుచున్నవి ప్రాణం దేవా అను ప్రాణం మనుష్యా పశవశ్చయే ఇది ఉపాసన అలా దర్శిస్తూ ఉంటే వాడు ఆ ప్రాణోపాసన చేసిన వాడు అవుతాడు ఇదంతా ప్రాణోపాసనలో భాగమే తర్వాత ప్రాణోహి భూతానామాయ అత్చ నాన్నమయనై పరిచ్ఛిన్నేన ఆత్మనా ఆత్మవంతః ప్రాణిన ఇప్పుడు ఒక ప్రాణి ఉన్నాడండి మనిషి మనుష్యుని తీసుకొని వీడు ఒక ప్రాణి వీడు ఆత్మ కలవాడు ఆత్మవాన్ ఏమిటంటే ఆత్మ అంటే దేహమే సో దేహము ఆత్మ చేత వీడు ఆత్మవాన్ అయినాడు అని చెప్పడానికి వీలు లేదు ఆ దేహం నిలపడాలంటే ఆ ప్రాణమయం అవసరం కాబట్టి దేహమ ఆత్మ అని ఒక లెవెల్లో చెప్పినా వాస్తవంలో ప్రాణమయమే ఆత్మ అని చెప్పాల్సి ఉంటుంది అదే అంటున్నారు అతశ్చ ఇందువలననే ప్రాణిన ప్రాణులు అన్నమయ్యైన పరిచ్ఛిన్నేన ఆత్మనా నా ఆత్మవంత ప్రాణులు ఆత్మ కలవి ఆత్మ అంటే స్థితి కలవి నిలకడగలవి ప్రాణి యొక్క ఆత్మేమిటి ప్రాణము ప్రాణి యొక్క ఆత్మ ప్రాణము గోల్డ్ అండ్ ఆర్నమెంట్ యొక్క ఆత్మ ఏమిటి గోల్డ్ ఆర్నమెంట్ డిజైన్ కాదు దాని ఆత్మ కాబట్టి అలాగే ఈ ప్రాణులన్నీ ఉన్నాయి ఈ లైఫ్ ఫామ్స్ అన్నీ ఉన్నాయి ఈ లైఫ్ ఫార్మ్స్ యొక్క ఒక లివింగ్ బీయింగ్ యొక్క ఆత్మ ఏది అంటే నువ్వేమో చేతులు కాళ్ళు ఆ ఫిజికల్ షేప్ చూపించే అది ఆత్మ అంటావేమిటి ఆత్మ అవుతుంది అన్నమయ్యైన పరిచ్ఛిన్నేన ఆత్మన ఒక డెబ్భై కేజీలు బరువు దేశంలో ఒక స్థానానికి సీమితమై ఉన్నటువంటి ఈ దేహము ఇది ఆత్మవదు ఈ దేహము ఆత్మరూపంగా భాషించవచ్చుగాక అన్నమయ ఆత్మ అని మీరు దాన్ని వ్యవహరించిన వాస్తవమైన ఆత్మ ప్రాణికి దేహం కాదు ప్రాణికి వాస్తవమైన ఆత్మ ప్రాణము ఆ ప్రాణము కాస్ ఉత్పవా తదంతర్గత ప్రాణమయేనా సాధారణైన సర్వపిండవ్యాపిన ఆత్మవంతో మనుష్యాదయే అని ఉంది కదా అది వ్యాఖ్యానం చేస్తున్నారు ఏమండి ఒక ప్రాణికి ఆ దేహము ఆత్మ కాదున్నారే మరి ఏది ఆత్మ దేహము మాత్రమే ఆత్మ కాదన్నారు దేహం కూడా ఆత్మగా స్వీకరించాం కదా ఒక స్థాయిలో అంత మాత్రంతో ఆగిపోకూడదు దేహము కంటే అంతరతమైన ఆత్మ కలదు అది ప్రాణము సో చూడండి దేహ దేహాత్మ ఉన్నది ఈ దేహాత్మ లోపల తదంతర్గత ప్రాణమయము ఉన్నది ఈ ప్రాణమయ ఆత్మ ఇది ఇప్పుడు ఈ దేహాత్మ ఈ దేహమునకు ఈ వ్యక్తికి పరిమితము ఈ దేహాత్మ ఇట్ ఫిక్స్డ్ హియర్ ఇట్ ఈస్ ఐసోలేటెడ్ కానీ దీని లోపల ఉండే ప్రాణమయ ఆత్ముందే అది ఐసోలేటెడ్ కాదు సాధారణైన ఇట్ ఈస్ కామన్ ఇట్ ఈస్ నాట్ యునీక్ అసాధారణం కాదు అది కామన్ ఎంచేతనం ఆ ప్రాణమయము ఈ రిఫ్లెక్ట్ అయితే ఈ దేహము ప్రాణాన్ని పొందింది అదే ప్రాణమయము మరో ముఖంలో కూడా రిఫ్లెక్ట్ అవుతోంది ఇంకో ముఖంలో రిఫ్లెక్ట్ అవుతోంది కేవలము మనుష్యులే కాదు పశువుల ముఖంలో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది సో ముఖం ద్వారా పశువుల దేహంలో కూడా సర్వత్రా రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి దేహాత్మ ఇట్ ఈజ్ యునిక్ టు మీ male therefore I am distinct from all females I am Indian therefore I am distinct from all non-Indians I am Brahmana డిస్టింగ్ ఫ్రమ్ నాన్ బ్రాహ్మణ్స్ అని ఇలాగ మీరు దేహాత్మని మీరు విభాగం చేసుకుంటే చేసుకోవచ్చుగాక కానీ ఆ దేహాత్మలో అంతర్గతంగా ఉండే ప్రాణమయా ఉన్నది దాన్నేమి విభాగం చేస్తావు నువ్వు అది మనుష్యులు కానీ పశువులు కానీ అమెరికాలో వాడు ప్రాణం వేరు మన ప్రాణం వేరు ఒకవేళ అమెరికాలో వాడి ప్రాణం వేరు మన ప్రాణం వేరు అనుకోండి అప్పుడు అక్కడ చేసే మెడికల్ రీసెర్చ్ మనకి పనికిరాదు ఇజ్ ఇట్ సో నో సో మెడికల్ రీసెర్చ్ ప్రకారం ఏ రీసెర్చ్ రిసల్ట్స్ ఉన్నాయో అవన్నీ ప్రాణులకి సమానంగా ఉపయోగిస్తున్నాయా లేదా నిజానికి ఎలకల్లో చేసిన రీసెర్చ్ మనిషికి పనికొస్తుంది అవునా ఎలకల్లోను చుంచుల్లోను మైస్లో చేస్తారు రీసెర్చ్ అది మనకి పనికొస్తుంది సో వాట్ డజ్ ఇట్ మీన్ గుర్రంలో ఉండే వ్యాక్సిన్లు తీస్తే మనకు ఉపయోగపడతాయి దీన్ని బట్టి మీకు ఏం తెలిసింది దేహంలో విభాగం కనబడుతూ ఉన్న ఆ దేహముందు ప్రకటమవుతూ ఉండే ప్రాణమయంలో విభాగము లేదు అది సాధారణము సాధారణమంటే కామన్ సర్వపిండం వ్యాపిన అన్ని పిండములు పిండములు అంటే దేహములు అన్ని దేహములో వ్యాపించి ఉంటుంది వాస్తవంలో మనుష్యులు పశువులు ఇవన్నీ ఉన్నాయే వీటి ఆత్మ వాటి వాటి దేహములు మాత్రమే కాదు వాస్తవంలో వాటి ఆత్మ మీరు చెప్పాల్సి ఈ ప్రాణమయాన్నే ఆత్మ అని చెప్పాలి సో ఆత్మవంత మనుష్యాదయ ఆ ప్రాణమయము చేతనే మనుష్యులు పశువులు మొదలైనవి ఆత్మను కలిగి ఉన్నవి వాటి ఆత్మ ప్రాణమయమే వేయి తరంగాలుంటే ప్రతి తరంగానికి ఒక్కొక్క వేరువేరు ఆత్మ లేదు వేరువేరు రూపం ఉండొచ్చు వేరువేరు దేశం ఉండొచ్చు వేరువేరు పుట్టుకలు గిట్టుటలు ఉండొచ్చు కానీ ఆత్మలు వేర్వేరుగా లేవు ఆత్మ ఒక్కటే అలాగే సకల ప్రాణులకు కూడా ఆ ప్రాణమయ ఆత్మ సర్వసాధారణమైనది అని ఒక్క స్టెప్లో ఈ ఐసోలేషన్ పోయి దేహాత్మ దగ్గర ఐసోలేషన్ ఉంటుంది ప్రాణమయ ఆత్మ దగ్గరకు వచ్చేప్పటికీ ఇట్ ఈస్ యూనివర్సల్ ఫర్ నవాన్ వర్డ్స్ మనోమయ దగ్గర మీరు డిఫరెన్షియేట్ చేయొచ్చు బట్ యూనివర్సల్గా కూడా తీసుకోవచ్చు ప్రాణం దగ్గర కూడా మీరు డిఫరెన్షియేట్ చేయొచ్చు ముఖ్య అంటే ఇక్కడ ఉన్న ప్రాణము అంటే డిఫరెన్షియేట్ చేయొచ్చు అవుట్ సైడ్ ఇన్సైడ్గా మీరు ముఖాన్ని అడ్డుగా పెట్టి డిఫరెన్షియేట్ చేయొచ్చు బట్ వాస్తవంలో ఆ డిఫరెన్స్ ఈజ్ నో మోర్ రియల్ దేహం దగ్గర డిఫరెన్స్ కొంచెం ఫిజికల్గా దృఢంగా కనపడుతూ ఉంటుంది కానీ ప్రాణం దగ్గర మాత్రం దెర్ ఈస్ నో డిఫరెన్స్ వర్చువల్లీ దెర్ ఈజ్ నో డిఫరెన్స్ ఏమోమయాది పూర్వపూర్వవ్యాపిభి ఉత్తరత్తరై సూక్ష్మై ఆనందమయాై ఆకాశాదిభూతారబ్ధై అవిద్యాకృత ఆత్మవంతసే ప్రాణిన సో ఇలాగే ఇది సకపాత్ర కింద వస్తూ ఉంటాయి ఎలా వాక్యాలు అవే అంత అంతుధరీ ఏం కనపడదు వీటికి ఇలాగ ఈ అనాలసిస్ ఇలా కొనసాగుతూ ఉంటుంది ఏవం ఇదే విధముగా మనోమయాదిభి ఈ అన్నమయ ప్రాణమయ చూసారే వ్యవస్థ ఈ వ్యవస్థనే మిగతా వాటినింటికి మీరు అన్వయించుకోవాలి మనోమయం నుంచి ఆనందమయం ఉన్నాయి వీటిల్లో పైనున్న కోశము క్రింది కోశాన్ని వ్యాపించి ఉంటుంది పూర్వపూర్వ వ్యాపిభి ప్రాణమయము అన్నమయాన్ని వ్యాపిస్తుంది మనోమయము ప్రాణమయాన్ని అన్నమయాన్ని రెండింటినీ వ్యాపిస్తుంది అలాగ వ్యాపిస్తాయి తర్వాత ఉత్తరత్తరై సూక్ష్మై అన్నమయం కంటే ప్రాణమయము సూక్ష్మము సూక్ష్మము వ్యాపకము ఇప్పుడు కూడా స్థూలము పరిమితంగా ఉంటుంది సూక్ష్మము వ్యాపకంగా సో స్థూల సూక్ష్మం ఎప్పుడూ అలా ఉంటుంది ఇప్పుడు ఇది ఈ ఈ ఈ టేబుల్ ఉంది ఇది స్థూలము ఇక్కడే పడి ఉంటుంది కానీ ఈ టేబుల్ ఏ ఆకాశము నుండి ఆకాశము వ్యాపించి సూక్ష్మమునకు వ్యాపక శక్తి ఉంటుంది సో ఈ ఉత్తరత్తరంగా వెళ్తున్న కొల్ది అవి మరింత సూక్ష్మం అవుతూ ఉంటాయి మరింత వ్యాపకం అవుతూ ఉంటాయి ఆ రకంగా ఈ క్రమము ఆనందమయం వరకు నడుస్తుంది ఈ క్రమము ఇలా నడవడానికి రివర్స్ డైరెక్షన్లో ఎక్కడ ఆరంభమైంది ఆకాశం దగ్గర ఆరంభమైంది రివర్స్ డైరెక్షన్లో రివర్స్ డైరెక్షన్ అంటే తస్మాద్ తస్మాత్ ఆత్మన ఆకాశ సంభూత ఆ విధంగా ఐదు భూతాలు వచ్చాయి ఈ ఐదు భూతములలో ఎట్ ఎవ్రీ స్టేజ్ ఈ ఫిజికల్ ఎట్ ఎవ్రీ స్టేజ్ ఈ భూతమునో భూత లక్షణము భూతము ఏదైతే దృశ్య జగత్తులో భాగంగా ఉండేటువంటి ఈ ఎలిమెంట్ ఉందో ఈ ఎలిమెంటుని మీరు ఆత్మస్వరూపమునందు అధ్యారోపణ చేయటం చేతను అవి ఆత్మగా భావి భాషిస్తున్నాయి ఉదాహరణకి ఐదు భూతముల యొక్క సమాహారస్వరూపమైన అన్నమయ కోశమునందు ఆత్మ అధ్యారోపణ చేశారు అజ్ఞానంచేతను అధ్యతనే ఇది ఆత్మగా భాషిస్తుంది కేవలము వాయువు ఒకే భూతంతో సంబంధం ఉన్నటువంటి ఆ ప్రాణమయ కోశమునందు అధ్యారోపణ చేస్తారు చేస్తే ఆ ప్రాణమయమే ఆత్మగా భాషిస్తుంది సో ఈ విధంగా ఈ పంచభూతములు ఈ అన్నమయ మొదలైన పంచకోశములు ఒకదానితో ఒకటి సంబంధాన్ని కలిగి ఉండి ఆ భూతముల యొక్క ఆ ధర్మాలని ఆత్మయందు అధ్యారోపణ చేయటం చేత ఆ భూతమయమైనటువంటి కోశము ఆత్మగా భాషిస్తూ ఆ వ్యవస్థంతా మనకి ముందు ముందు చెప్తారు సో సర్వే ప్రాణిన ఆత్మవంత అన్ని ప్రాణులు ఉన్నాయి ఈ ప్రాణులు అన్నమయ కోశమే ఆత్మ అనుకుంటున్నాయి ఈ అన్నమయ కోశం ఎక్కడి నుంచి వచ్చింది ఈ పంచభూతముల చేత నిర్మాణమైనది ఈ పంచభూతముల చేత నిర్మాణమైన అన్నమయ కోశమునందు ఆత్మభావనను కలిగి ఉండటానికి హేతు ఏమి అంటే అవిద్యా పరికల్పితయి అజ్ఞానము చేతనే ఈ ఆత్మభావము ఈ విధంగా నిర్మాణమవుతోంది తర్వాత అసలు ఇంకా అక్కడ భాష్యకారులు చాలా గంభీరమైన అర్థాన్ని మనసులో పెట్టుకు చెప్తారు చూడండి ఎనర్జీ ఉంది ఎనర్జీ కండెన్స్ అయితే మ్యాటర్ వచ్చింది ఇప్పుడు మనం ఎన్ని లెక్క వేశాం ఎనర్జీ మ్యాటర్ అని రెండు లెక్క వేశాం అక్కడ రెండు ఉన్నాయా ఉన్నది కానీ చిత్రం ఏమిటంటే అయినా దాని యొక్క రిఫ్లెక్షన్ని బట్టి అది బాగా కండెన్స్ అయి తమో గుణప్రధానంగా జడవస్తువుగా భాషించడం చేతనం దాన్ని వేరే లెక్క వేసాం కానీ వాస్తవంగా దాని స్వరూపాన్ని మీరు ఎప్పుడైతే పరిగణన చేస్తారో దాన్ని తీసుకువెళ్ళే ఎనర్జీలో కలిపేసి కేవలం ఎనర్జీ ఒక్కటే ఉంది అని చెప్పాల్సి వస్తుంది సరిగ్గా అదే పరిస్థితి ఇక్కడ అన్నమయము అన్నది ప్రాణమయం కంటే వేరే ఏమీ లేదు మ్యాటర్ని ఎనర్జీలో కండెన్స్ చేసే విలీనం చేసిన విధంగా అన్నమయాన్ని ప్రాణమయంలో ఈ రెండింటినీ మనోమయంలో ఈ రెండింటినీ విజ్ఞానంలో దానిని ఆనందంలో దానిని ఆత్మలో విలీనం చేసేయాల్సి అంటే అర్థం ఏమిటి ఆత్మ కంటే భిన్నంగా ఏ కోశములు లేవు ఆత్మ కంటే భిన్నంగా ఏ కోశములు లేకపోతే మరి ఇన్ని కోశాల యొక్క ప్రసంగం ఎందుకు వచ్చింది అవిద్యా పరికల్పితీ ఎనర్జీ కంటే భిన్నంగా మ్యాటర్ లేకపోతే వై యు టాక్ ఆఫ్ మ్యాటర్ బికాజ్ అజ్ఞానం అని అనద్దుపోని ది సేమ్ ఎనర్జీ వ్యూడ్ ఫ్రమ్ ఎ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈజ్ టేకన్ టు బి మ్యాటర్ అలాగే సేమ్ ఆత్మ ఈజ్ టేకన్ టు బి ఆకాశం నా ఆత్మ అండ్ ఆకాశ పుట్టుగెదర్ టేకెన్ టు బి వాయు సో ఫర్దర్గా ఆ రకంగా పంచభూతములు కూడా ఆత్మయందు కల్పితములు మాత్రమే ఉన్నది ఆత్మ ఒక్కటియే ఆత్మయే వేరువేరు గుణములయందు రిఫ్లెక్ట్ అవుతూ ఉంటే ఆ రిఫ్లెక్షన్ని బట్టి వేరువేరు భూతములుగా పరిగణింపబడుతూ ఉంటుంది దట్ ఈజ్ ది ఫస్ట్ స్టేజ్ హ్యావింగ్ కమ్ టు దట్ ఫైవ్ ఎలిమెంట్స్ నవ్వు ది దేహము ప్రాణము ఈ కోశములన్నీ ఆ ఎలిమెంట్స్ నుంచే నిర్మాణం అవుతాయి మనస్సు కూడా ఫైవ్ ఎలిమెంట్స్ నుంచే నిర్మాణం అవుతుంది సూక్ష్మాంశముల నుండి విజ్ఞానము అంతే సో అహంకారం కూడా ఫైవ్ ఎలిమెంట్స్ యొక్క సూక్ష్మాంశముల నుంచే నిర్మాణం అవుతుంది ఈ పంచభూతముల చేత నిర్మాణమైనటువంటి కోశముల ఎందు అజ్ఞానము చేతను ఆత్మభావన కూడా ఇలా ప్రతి లెవెల్లోనూ మానవులకు ఉంటుంది సర్వే ప్రాణిన తర్వాత అనేక తుషకోద్రవ ఈ దృష్టాంతం ఎంతకుముందు చెప్పిందే కోద్రవము అంటే ధాన్య విశేషము ఒకనొక ధాన్యము దాని ఎందు అనేక తుషలు మనకి కనబడతాయి నేను అలాగే ఉందా వాక్యం ఇంకోలా ఉందా తథా స్వాభావికేనాప్యాకాశాది కారణే ఓకే సో యథా అనేక తుషకోద్రవ లేదు పూర్ణండి లేకపోయినా పర్వాలేదు సో ఎలాగైతే అనేక తుషకోద్రవము అంటే అనేక పొల్లు పైన ఒకదాని మీద ఒకటి ఉన్నటువంటి పొల్లు అహస్క్ ఉన్నటువంటి ఆ గింజ ఎలాగనో ఆ విధంగా తథ స్వాభావికేనాపి ఆకాశాది కారణైన నిత్యేన అవికృతేన సర్వగతేన సత్యజ్ఞానానంత లక్షణైన సర్వాత్మనా ఆత్మవంత ఇప్పుడు మీరు గమనించండి అన్నమయం ఆత్మ అనుకుంటాడు కానీ వాస్తవంలో అన్నమయము ఆత్మ కాదు అన్నమయమునందు ప్రకటమవుతూ ఉండే ప్రాణమయమే ఆత్మ అని తెలుసుకున్నాడు ఇది మీరు చిట్ట తీసుకెళ్ళిపోతారు ఆనందమయ ఆత్మ అనుకుంటారు దానిని కూడా త్రోసిపుచ్చి సచ్చిదానంద ఆత్మ పరబ్రహ్మ ఏది అది ఆత్మ అనుకుంటారు ఇప్పుడు ఈ పరబ్రహ్మ ఉన్నదే అది వీడి యొక్క యథార్థ స్వరూపము స్వాభావికేనా తర్వాత ఈ పంచకోశములు బయలుదేరే ఆకాశము వాయువు మొదలైన భూతములతోటి అజ్ఞాన పరికల్పితం చేత పంచకోశాలు వచ్చాయే ఈ పంచభూతాలు ఎక్కడి నుంచి వచ్చాయి అదిగో ఆత్మ నుంచే వచ్చాయి పంచభూతములకు అది కారణం తర్వాత ఈ కోశములు ఎప్పటికీ పుట్టి నశిస్తూ ఉంటాయి సో దేహము పంచభూతాల యొక్క కలయికి చేత దేహం వచ్చింది పంచభూతాలు విడిపోతే దేహం విడిపోతుంది కానీ ఈ పంచభూతములకు కారణమైనటువంటి ఆ పరబ్రహ్మ యథార్థ ఆత్మ అది నిత్యము తర్వాత ఈ పంచభూతములు పరస్పర వికారాల్ని పొందుతూ ఉంటాయి ఆకాశం వికారం పొంది వాయువు అవుతుంది వాయువు వికారం పొంది అగ్ని అవుతుంది ఒకదాని నుంచి ఒకటి పుడుతూ ఉంటుంది కానీ ఆత్మ బ్రహ్మ అది అవికృతము ఎట్టి వికారములు లేనివి ఈ పంచభూతములకు విశిష్ట స్థానములు ఉంటాయి దేశకాలములలో పరిమితమై ఉంటాయి కానీ ఆ ఆత్మ సచ్చిదానంద ఆత్మ అది సర్వగతము ఈ పంచభూతములు జడములు ఆ సచ్చిదానంద ఆత్మ సత్య జ్ఞానానంత లక్షణము సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అని నిర్దేశింపబడినటువంటి ఆత్మ తర్వాత ఈ పంచభూతముల దగ్గర మీకు దేశకాలముల ఎందు సేమలు ఉంటాయి